హరిస్మృతి అనుమాయవత్పాదశంకర లోపశంకర ఫంశు విధిష్టోిష్యుజమే మన సమాధాన స సాత్విక సో సాత్విక యజ్ఞాన్ని గమనించాలి సాధారణంగా సమాజంలో చదవణిగా ఉండే యజ్ఞాలు ఏవి కూడా సాత్విక యజ్ఞంలో చుట్టా ఉంటాయి ఇంటికి ఏమీ చుట్టుకో ఎక్కడైనా ఒక సాత్విక యజ్ఞం జరుగుతోంది అంటే అది మీ దృష్టికి రాదు మీ దృష్టికి వచ్చిందంటే దీనికి తాత్విక యజ్ఞం అనే ఛాన్సెస్ చాలా తక్కువ ఉంది దాని వల్ల మీరు అర్థం చేసుకోవచ్చు గీతాల యొక్క విధానము సమాజంలో మతం యొక్క మూమెంట్ ఎంత తేడాగా ఉన్నాయన్నది మీకు అర్థమవుతుంది ఎవరో కుటుంబంలో ఉంటాం తాత్విక యజ్ఞానికి సిడు సైలెంట్ గా ఇప్పుడు దీని మీద ఒక మహాత్ముడు తర్వాత డిస్క్రైబ్ చేసేది మీరు నలికి వెళ్తున్నారనుకున్నాను దానిలో ఒక రాయి లేకపోతే మూడు దానిలో ఉన్నాయంట దాన్ని తీసి మీరు పక్కన బాధిస్తారు లేకపోతే ఆ గిరి పనులు తక్కువ ఉంటే జాగ్రత్తగా తీసి పక్కన బాధిస్తారు అది ఆ యాక్తిని ఆ కర్మ అది ఒక స్త్రీ ఆయన ఆ స్త్రీయని ఆయన వర్ణించారు ఆ స్త్రీయలో ఇది ఇతరులకు ఎవరికైనా హామీ కలిగిస్తుంది అనే సంవేదన విషయంలో మీరు కనబడుతున్నారు ఆ ఇతరులు ఎవరో మీకు మీరు ఎవరితో ఉపకారం చేశారు ఆల్రెడీ మీ తరఫు మీరు ఎవరితో ఉపకారం చేసేసారు నేను కనుక ఆ ముల కలిసి తీసుకువేసి ఉండకపోతే ఎవరో పిల్లలో లేకపోతే లేడీస్ లో లేకపోతే వృత్తులు ఎవరో కనీసం ఒకళ్ళు దాని మూలంగా కష్టపడి ఉంది ఆ ఎవరో ఆ ఒకరుకి మీరు ఉపకారం చేశారు ఆ ఒకరెవరో మీకు తెలిసే ఛాన్సే లేదు ముఖం కలిగినటువంటి ఎవరితో మీరు ఉపకారం చేశారు అలాంటి ఉపకారం చేయాలి అనే సంవేదనశీలము కలిగి ముందు అది ఆధ్యాత్మ స్పిరిచువాలిటీలో ఒక హైయెస్ట్ లెవెల్ అని చెప్తారు సరే మీరు పెద్ద ఊరంతా పందిర్లు వేసి వ్యక్తిత్వం పిలిపించి ఎలాపరేట్గా సాహసంగా మీరు పెద్ద యజ్ఞం చేస్తున్నట్లయితే మీరు ఫలమును కోరి యుద్ధములు చేసినట్లయితే విచ్ ఈస్ ది కేస్ అలాగే చేస్తారు పలములు కోరి ఆ విధంగా యజ్ఞములు చేసినట్లయితే అదే రాజ్యసభ యుద్ధం అవుతుంది తప్ప శాస్త్రత యుద్ధం అవుతుంది అంటే అర్థం వచ్చిన రెలిజియస్ కర్మ ఆదాయం బట్ ఇట్ ఇస్ నాట్ స్పిరిచువల్ ఇన్యా అంత తేడా ఉంటుంది ఇదే దృష్టితో నెగిటివ్ ఒక పాజిటివ్ చెప్పాను నెగిటివ్ చెప్తా చూడండి బోర్వెల్ వేస్తాడు పొలంలో బోర్ వెల్ వేస్తాడు నీటి కోసం బోర్వెల్ పడదు నీరు ఉండదు అందరూ బోర్వెల్స్ వేస్తే అక్కడి నుంచి వస్తుంది నీరు ఇంకుడు గుంటలు తవ్వుతూ ఉంటే మళ్ళీ ఇంజక్ట్ అవుతుంది ఇంకుడు ఓన్ వెళ్ళాడు అస నీళ్ళు ఉండదు ఉండకపోతే అది అలా వదిలేసి వెళ్ళదు వెళ్ళిపోతే ఒక చిన్న పిల్లలు ఆడుకునే పిల్లలు వెళ్ళి ఒక పిల్లలు వెళ్ళి అనుకుంటుంది ఎల్లో పిల్లలు వాడు ప్రాణం పోతుంది వాడిని ఏ కేటగిరీలో వెళ్ళాలని సార్ అలాంటి మనుషులు ఏ కేటగిరీలో వెయ్యాలి చాలా ఇది ఈ బోర్వల్ సమస్య సౌత్ ఇండియాలో ఎక్కువ ముఖ్యంగా తెలంగాణ ఏరియాలో బాగా ఎక్కువ మీకు నార్త్ ఇండియాలో ఇటువంటి ఇన్సిడెంట్స్ ఉండదు అంటే ఇంకో రకం ఇన్సిడెంట్స్ ఉంటాయి ఇది తెలంగాణ ఏరియాలో బాగా ఎక్కువ కర్ణాటకలో కూడా ఉన్నట్టు అంటే రైతులు ఒక వైపున ఆత్మహత్యలు అంటారు రుణమాఫీ అంటారు ఇంకోవైపు ఇలాంటి పనులు చేస్తూ ఉంటారు సమాజంలో కర్మ అనేది చాలా వికృతమైన రూపంగా మనకు దర్శనమిస్తుంది మాములుగా మాల్స్ లోను సినిమా హాల్స్ లోను కర్మలు వికృతంగా ఉన్నాయని వల్ల మీరు ఒక ఆధ్యాత్మిక వాతావరణంలో కర్మ జరుగుతూ ఉన్నారో దాని వికృత రూపాన్ని మీరు చూసేటువంటి సందర్భం ఉంటుంది దాంట్లో అది చాలా రాజసంగా ఉంటుంది అత్యక్ష మంది తామసంగా కూడా ఉంటుంది ఈ సమాజంలో ఒక ఆ విధంగా ఉన్నది నేను దీని మీద ఏదో మాట్లాడుతూ వస్తున్నాను మనం భగవతం కాలిలో కూడా నేను మాటలు చెప్పాను దాన్ని మీద ముందు మళ్ళీ చెప్తున్నాను ఆ సందర్భంలో గురించి చెప్తున్నా ఒక మెసేజ్ వెరీ బిజెస్ మెసేజ్ సమాజంలో బాగా లోపులో చూసి పోయి కారణం ఏంటంటే మీడియా అంటే ఇబ్బడి ముబ్బడిగా పుస్తకాలను ప్రచురించి పని పెట్టడము ఈ రిలీజియస్ బుక్స్ బేసి కొన్ని పబ్లిషింగ్ హౌసెస్ డెవలప్ అయిపోయి ఏకే గోపాలని కంపెనీ ఒకటి లేకపోతే ఇంకొకటి ఇంకోటి ఒకటి కోట రాజమండ్రి లేకపోతే ఉన్నాయి కేవలము తప్పుల తడకలు అనుభవించినటువంటి స్తోత్ర పుస్తకాలు వ్యవసాయ స్నాన పుస్తకాలు దండకాల పుస్తకాలు స్వప్రభాకాల పుస్తకాలు అన్ని తప్పుల తడకలు అది చూస్తే వికారం కలుగుతుంది వ్యాకరణమే సంస్కృత విభక్తి జ్ఞానమైన వాడికి వారికి అలా ఉంటుంది ఇంకా అంతకంటే పరుషుల పదకాలకు నాకు పరుషం అడిగింది ఆ పుస్తకాలను ప్రశ్నించి సమాజంలో పొందుడితే కోటి పుస్తకాలు ప్రకటిస్తామని ఒక ప్రాజెక్ట్ అలాగే తర్వాత టీవీ ఛానల్స్ ఏదో ఎనిమిదో ఛానల్స్ ట్వంటీ ఫోర్ సెవెన్ రెలిజియస్ మెసేజ్ సమాజంలో ఒక లోతుగా తీసుకెళ్లిపోవడం చాలా లోతుగా సినిమాలన్నీ కూడా ఒకప్పుడు సినిమాల్లో ఫిఫ్టీ పర్సెంట్ సినిమాల్లో రెలిజియస్ లిటరేచరే ఉంది భారతము రామాయణము దేవపురాణము వీటి నుంచే టీవీ చాలా లోతుగా సమాజంలోకి దేవి జస్ మెసేజ్ వెళ్ళిపోయింది బట్ రాంగ్ మెసేజ్ వెళ్ళిపోయింది మెసేజ్ వెళ్ళడం వరకు బాగానే ఉన్నది కానీ వెళ్ళిన మెసేజ్ రాంగ్ మెసేజ్ దాంతో మీకు ఏమవుతుంది సమాజంలో మీకు యజ్ఞాలు యాగాలు మెసేజ్ వెళ్ళింది కానీ రాజస్వ య్ఞాలు తామస విజ్ఞానాలు కనపడతాయి మోస్ట్లీ రాజస్వా అత్యక్ష మంది తామస ఆల్మోస్ట్ నేను ఎవరు సాత్విక యజ్ఞం నీకు బాగు ఎవరు చేస్తూ ఉంటాడు ఓ మూడు ఎవరు కొద్ది మందికి తెలుసు ఫోన్ చేసి చెప్తాను ఏ యజ్ఞం చేసుకుంటున్నాము అని ఫోన్ చేసి చెప్తాను అలాంటి సాత్విక యజ్ఞాలు కొద్దిగా సో ఇది ఒకటి గమనించగ విషయం కమిన్సరిపోయిందంటే అఫలాకాంక్ష ఇప్పుడు యజ్ఞము సాత్విక యజ్ఞం అవ్వాలంటే మూడు కండిషన్స్ ఫుల్ఫిల్ అవ్వాలి అఫలాకాంక్ష శాస్త్రవిధి మనస్సమాధానము అని మూడు ఉండాలి యస్తవ్యమేదేటి మనస్సమాధాయా ఎందుకంటే మీకు ఫలకాంక్ష ఎప్పుడైతే ఉంటుందో మనస్సు సమాధానం అయ్యేటువంటి అవకాశమే ఉండదు గల చోట ఉన్న చోట మనస్సు యొక్క ఏకాగ్రత ఫల ప్రశ్న గల మనస్సు రాజసమైన మనస్సు ప్రజో గుణ ప్రధానమైన మనస్సు ఫలమునందు కృష్ణ అంబిషన్ బ్రీడ్ అది రజోగుణం అటువంటి మనస్సు మందు సమాధానం ఏకాగ్రత అనేది అసలు నిలబడదు సాధారణంగా మెడిటేషన్ చేసే సందర్భంలో ప్రజలు తరచుగా జనులు తుమ్మిది ఇట్లా బ్యాడర్ అనేది మేము మెడిటేషన్ చేద్దామనుకుంటే అది మాకు మనస్సు ఎక్కడ జనం అవ్వకలేదు అని కంప్లైంట్ చేస్తా ఎవరి దగ్గర మహాత్మ దగ్గరికి వెళ్ళదో మంత్రం అంటే పట్టుకు వస్తారు కాశీకి వెళ్ళి ఏదో ఒకటి కూర్చున్నట్టుగా మంత్రం అంటే చెక్కబట్టుకుని జీవుడు గురించి తప్ప వస్తారు ఇప్పుడు ఆ మంత్రాన్ని జపం చేయాలి జపం చేద్దామని కూర్చుంటే మామూలుగా మంత్రజపమైన లేకుండా మామూలుగా ఈ రోజులో ఈ పని ఆ పని తీసుకున్నప్పుడు మనస్సు అంత అల్లకల్లో ఉండనే ఉండదు అన్ని వికృతమైన ఆలోచనలు ఉండనే ఉండదు ఇది కాకుండా డైలీ సోర్స్ చేస్తున్నప్పుడు మనస్సు నార్మల్గానే ఉంటుంది మేన్సిపాలిటీ కానీ జపని దేగాలు కూర్చున్నప్పటికీ ఈ ప్రపంచంలో ఉండే వికృతాతి వికృతములైన హేయములైన చెప్పడానికి సిగ్గు కలిగి ఆలోచనలన్నీ వచ్చేస్తాయి జపంలో కూర్చున్నా అప్పుడు కంప్లైంట్ చేస్తా ఇలా ఉంటుంది ఎందువల్ల దీనికి ఉపాయం లేని అని కంప్లైంట్ చేస్తా దానికి సమాధానం నేను చెప్పాను అనుకోండి సరిగ్గా చెప్పాను అది నచ్చదు మంచి సమాధానం నచ్చదు ఏదో అట్టిసీ సమాధానం చెప్పాలి చెప్పేవాళ్ళు ఉంటారు మీకు దాయికి ఇష్టాలు పెట్టుకుని ఇంట్లో ఉంటుంది చెప్పేవాళ్ళు లేకపోతే ఈ ఉదరం పెట్టుకుంటే నీకు మనస్సు సమాధానం ఏదెప్తారు అలాగే చెప్తారు విండడానికి మనస్సు సంబంధం ఏది ఉండదు దాని సమాధానం అంటే నేను ఏమని మీ మనస్సు స్వతహాగా రజోగుణంతో నిండి ఉన్నది రజోగుణమని ఇప్పుడు మంత్రం మూలంగా రజోగుణం అనేది తెలిసింది తప్ప స్వతహాగానే రజోగుణము నిండి ఉన్నది ఆ రజోగుణము యొక్క మొదటి లక్షణము ఫలపృష్ణ ఇది మొదటి లక్షణం నువ్వు మంత్రాన్ని ఏదో ప్రయోజనాన్ని ఫలాన్ని కోరినప్పుడైతే మొదలుపెట్టావో వెరీ సెల్ఫ్ డిఫిసెల్ వెరీ పర్పస్ ఆఫ్ మంత్ర చెప్పి అలా ఉంటుంది అంటే ఫలకాంక్ష అన్నది పెద్ద సమస్య దీంట్లో ఇంకొక సమస్య కూడా ఉంది ఏంటంటే ధర్మాధిపతులు పేధిపతులు మఠాధిపతులు సమాజంలో ఆధ్యాత్మిక ప్రవర్తలుగా పేర్కొన్న పెద్దవాళ్ళు పేరు ప్రఖ్యాతులు నెలవాళ్ళందరూ కూడా పని కట్టుకునే మీరు కోరికలు పెట్టుకోండి మీ కోరికలు చేరడం కోసమే దేవుళ్ళు దేవతలు కర్మలు ఉన్నాయి మేమందరం మీ కోరికలు తీర్చడం కోసమే ఉన్నావు అన్నట్లుగా ప్రచారం చేస్తూ సొసైటీ కర్మయోగా ఇచ్చాది శ్లోకములను కర్మయోగాన్ని చెప్పదు ఫర్ మెనీ రీజన్స్ ఒకటి తెలియదు తెలియకపోవడం అన్నది ముందు డైరెక్ట్ తెలిస్తేగా చెప్పడండి తెలియదు చెప్పరు ఒకవేళ తెలిసిన అది జనానికి రాష్టం లేదులే అని దాని ఒక నిర్లక్ష్య భావంతో ఒకసారి ఒకవేళ దాన్ని షేకప్ చేసి చెప్పిన మిస్ఎంటర్ప్రేట్ చేసి చెప్పిన దాన్ని యథాపథమైన చెప్పాలి ఒక వికృతమైన వాతావరణం ఉంటుంది ఆ సందర్భంలో మీకు నేను చెప్పి మాట్లాడేనా కొంత విద్యోగంగా అనుకూలించవచ్చు కాబట్టి ఇంత లోపలి మాట్లాడి అని మీరు ఆలోచించండి సో ఫలకాంక్ష లేకుండా యజ్ఞం చేయాలి దేవ యజ్ఞము చెప్పాలి పితృయము గురించి కూడా చెప్పాలి మనుష్య యజ్ఞము అంటే ఇల్లు ఆ ఆ సమయానికి వచ్చేటప్పుడు కాఫీ కూడా పీడము మంచి నీళ్ళు ఎలా గురిపాలి ఏదైనా లేదు ఏదైనా సేవ తప్ప నిరుత్సాహంతోటో లేకపోతే వీళ్ళు మనల్ని అవమానం చేసేటటువంటి బ్యాగ్ చేరినతోటో వెళ్ళకూడదు ఇదికి వచ్చిన వారు సంతోషంగా వెళ్ళాలి కానీ మనుషులు ఏ యజ్ఞము అంటారు అతిథి దేవోభవ అనే వాక్యాన్ని తెలిసింది తర్వాత పూట యజ్ఞము అని మూతమంటే ప్రాణులు ప్రాణులకు మనం ఏదైనా సర్వీస్ ఎలా చేయాలంటే పబ్లిక్ నుండి డిస్టర్బెన్స్ లేని విధంగా మీరు వీధికొక్కలందరికీ అన్నిటిగా ఆహారం పెట్టడం రావాల్సినప్పుకోండి అలా ఆహారం అంతా పుచ్చుకునే ఇంకా పొగలు రాత్రి అట్లా చేసి వల్లని వెళ్ళలేమో వెళ్ళిన వాళ్ళని తరుచుకో ఉంటాయి రాత్రి గల వాళ్ళు మురిగి పెడతాయి కాబట్టి అటువంటి భూత యజ్ఞాన్ని కాదు మీరు చేసే భూత యజ్ఞాలు ఎలా ఉండాలంటే అది అసలు ప్రాణులకు ప్రాణులకు హితమును కలిగించేదిగా ఉండాలి అట్ ది సేమ్ టైం పబ్లిక్ మినేషన్స్ అవ్వకూడదు అలాగంటే భూత యజ్ఞాన్ని చేయాల్సి ఉంటుంది కాలంలో బయట ఒక ప్లేట్లో మంచి నీళ్లు పెట్టడం నీళ్ళు అలా వచ్చి తాగిపోతాం ఏదైనా నాలుగు గంజాలు పెట్టినా కూడా నేను పెట్టాలి అలాగే కానీ లేకపోతే నేను ఇంటికి వెతుక్కుంటూ వచ్చినా ముక్క వచ్చిందనుకో రెండు అది వెతుక్కుంటూ వస్తాయి అంటే ఒక ప్రాసెస్ నిన్న తయారు చేయడం కాకుండా కానీ వెతుక్కుంటూ వస్తాయి లేకపోతే ఎక్కడైనా అక్కడ భోగులకి డిగ్రీకి పాలేదు అనే వాళ్ళ కనుక అడిగినట్లయితే వాళ్ళ పోతా కొంత సహాయం చేయడం అది సరిగా సందర్భాన్ని బట్టి భూతం కూడా చేయాలి నేను ఇంత కాశస్గా నేను చెప్తున్నాను మీరందరూ కలిసి ఉండే గోశాల హోటల్ పక్కనే పెడతామని మొదలుపెట్టడం నా అభిప్రాయం కాదు అందుకోసం చెప్తున్నా అంత కాశస్గా చెప్తున్నా దాన్ని ఆర్గనైజ్డ్ అనే మాట కాకుండా అనే మాటలో కుట్టయ్యే సకల ప్రాణులకు కూడా ప్రేమ కోరుతమైన సేవలు చేయాలి స్పానిటేనియస్ ఉండాలి తప్ప ఆర్గనైజ్గా చేయడం లేదు అన్ని చేస్తే దాంట్లో అనేక రోషాలు ప్రవేశిస్తాయి గోగులే కానక్కర్లేదు బర్జలైనా కూడా సేవ చేయవచ్చు గోగులుగా చేయాలని వస్తుతలు అయినా అక్కర్లేదు మీ అనుభవం భర్జ పోతుంది అనుకోండి మీ దగ్గర వర్చుకున్నది అనుకోండి నేను మొన్న జీటర్ క్లాస్ చెప్పి బయటకు వస్తుంటే సంధ్యలో నాలుగు అరటి కొండలు పెట్టాను మొత్తం అందరికి అరకుండ్లు ఇచ్చి నా సంధ్యంలో నాలుగు పెట్టారు మూడు కావాలని ఆయన నా ఆయన నాలుగు బాగా సరే కానీ నేను బయటకు వచ్చేవాడు వెళ్ళకుండా ఆవు కనుక నా కోసమే నేను వెళ్తూ ఉన్నట్టుగా ఇంకా వాళ్ళు దంపల్ల ఆవు కనుక ఒకటి ఒకటి భక్షించి మళ్ళీ చూసింది ఇంకోటి మొత్తం నాలుగు పుచ్చుకుని వెళ్ళి అలాగా ఆర్గనైజ్డ్ కాకుండా స్పంటేనియస్గా మనం భూతములకు సేవ చేయగలము బతికి దయక సందర్భం వచ్చినప్పుడు ఈ యజ్ఞములు ఐదు యజ్ఞాలు పంచ మహాయజ్ఞములు అంటారు మామూలుగా వీళ్ళతో పంతొమ్మిదిలో ఓపీవేసి చేసే యజ్ఞములు పచ్చని మహాయజ్ఞములు అన్నారు వీటిని మహాయజ్ఞములు భాష్యాలు చాలా ఉన్నాయి పతంజలి భాష్యాలున్నాయి వ్యాకరణ భాష్యాన్ని మహాభాష్యము మిగతా వాటి మహాభాష్యాలు అన్నారు దేనికి స్టేటస్ కాలేదు అలాగే మహాయజ్ఞము అంటే అగ్నిశోభము ఫౌండరేషన్ దాకా వీటికి మహాయజ్ఞం అనే పేరు లేదు వీటికి మాత్రం మహాయజ్ఞం అనే పేరు లేదు ఆ యొక్క చాలా వ్యయ కూడిన యజ్ఞములు ఈ పంచి మహాయజ్ఞములు చాలా సరళంగా ఉంటాయి మీకే కష్టం ఉండదు శ్రమ ఉండదు ఖర్చు ఉండదు ఖర్చే ఉంటుంది కానీ చేయాల్సి ఉంటుంది ఈ పంచమహాయజ్ఞానికి ఫలాన్ని చెప్పలేదు కాబట్టి ఫలప్రశ్న లేకుండా చేయాల్సి ఉంటుంది అది కేవల కర్తవ్య భావంతో చేయుట మాత్రమే అటువంటి యజ్ఞము అది తర్వాత విధి తప్పనిసరిగా ఉండాలి యజ్ఞంలో కొన్ని మౌలికమైన అంశములు ఉంటాయి విధి యజ్ఞంలో విధి కూడా అందుకే విధిని విధిని కాదని వాడి పూజా యజ్ఞం చేసుకుంటే పండితులు మెచ్చరు వాడి శ్రద్ధను చూసేసి మెచ్చుకోవటం అంధశ్రద్ధని ఎలా మెచ్చుకుంటారు మూర్ఖంగా చేసి మూర్ఖంగా చాలా శ్రద్ధగా చేసుకుంటే ఆ శ్రద్ధని మెచ్చుకోవటం శ్రద్ధ వివేకపూర్వకంగా ఉంది తీరాలి సో యజ్ఞములకు విధి చాలా ఎందుకంటే అది అదృష్ట ఫలము కోరి అదృష్టమైన ప్రయోజనము కొరకు చేసే కర్మ కనుక దానివల్ల తల్లే ప్రయోజనము మీకు దృష్టంగా ఉండదు కేవలము శాస్త్రము యొక్క ఆదేశం చేత చేయాల్సిందే తప్ప మనకు అదేమై చేస్తే ఆరోగ్యం చిక్కబట్టినట్టుగా అలాగే ఫలితం దానికి మీకు వెంటనే అది కనపడదు కేవలము అదృష్ట ప్రధానంగా ఉంటుంది విధికి చాలా ప్రాముఖ్యము గలదు కాబట్టి నెంబర్ వన్ విధి తప్పనిసరిగా ఉండాలి అంటే హోమాలు ఏ విధంగా చేయాలో అలాగే చెప్పారో అలాగే చేయాలి ఉన్నటు ఉపనిషత్తులో అగ్ని సోమము మొదలైన యజ్ఞములు అగ్ని హోత్రము మొదలైన కర్మలు వీటిని అన్నిటినీ విధి విధానంతో చేయకపోతే దోషాలు ఎలా ఉంటాయి కొంత విస్తారంగా వర్ణించారు విధిగా విధి పూర్వకంగా చేయని యజ్ఞములను చాలా నిందించిన ఈ యోగ్యం అయితే యజ్ఞములు కావు అని వాటిని తిరస్కరించాను ఇది వాడు పరీక్ష రాయడానికి వెళ్తున్నాడు అనుకోండి మనం ప్రశంసిస్తాం నాన్న వెళ్ళి బాగా పరీక్ష రాసుకుని కష్టపడి చదువుతున్నాడు పరీక్ష రాస్తున్నాడు అని సంతోషిస్తాం ఇందులో ఈరోజు తిట్టగడానికి బదులుగా స్కూల్కి వెళ్ళి పరీక్ష రాస్తున్నాడు సంతోషమైనగా కానీ అక్కడ కాపీ కొట్టాడు అనుకోండి సంతోషిస్తారా పరీక్ష రాస్తున్నాడు కదా అని మెచ్చుకో కాపీ కొట్టాడు కదా అని అదేవిధంగా నిందించడం అంటే ఖండిస్తాం అదేవిధంగా యజ్ఞం చేస్తున్నాడు కదా అని నేర్చుకోవచ్చు కానీ విధి విధానం లేకుండా చేస్తున్నాడు అనుకో అప్పుడు ఏం చేస్తాడు నిందిస్తారు విధి ఉండి తీరాలి తర్వాత యజ్ఞంలో అన్నము ఉండాలి వచ్చిన వాళ్ళకి భోజనం పెట్టడం అనే దాని యజ్ఞంలో తప్పనిసరిగా ఆవశ్యకం తర్వాత దానము యజ్ఞ సమయంలో విద్వాంసులు వాళ్ళు వచ్చినట్లయితే వాళ్ళకి ఏదైనా దాన ధర్మాలు చేయాల్సి ఉంటుంది మూడు నాలుగవది మంత్రము యజ్ఞానికి మంత్రము చాలా ప్రధానం కొంతమంది ఈ మధ్యకాలంలో ఎందు సంటే మాది మంత్రం కాదండి మాది తంత్రము అని అని చెప్పి మంత్రానికి తీరు అధికారులు ఇచ్చేస్తాను మంత్రం చెప్ప నేను ఒక యజ్ఞంలో పాల్గొన్నాను పాల్గొనడం పక్కాన్ని నిలబడు యజ్ఞవంత పెద్ద పూజ ఏదో చేసుకుంటాను పావు గంట అయింది అరగంట అయింది నోరు కుట్టుకోడు గురించి ఇలా అంటాడు అలాంటాడు ఇది అక్కడ పెడతాడు అది ఇక్కడ పెడతాడు దీపం తీస్తాడు ఆరు తీస్తాడు పూజ పూలు వస్తాడు పలువురు కొబ్బరికాయలు కొలతాడు ఏదో చేస్తాడు కానీ నోరు గుర్తి ఒక్క మాట మాట్లాడలేదు నేను ఉండబట్టదా మంత్రం ఏంటి నోట్లో తిప్పుకుంటున్నారా ఏంటో అంటే ఇక్కడ మంత్రం కూడా ఇది తంత్రం లేదు నీ అమ్మకాడు గుర్తి చల్లాగా వాట బయట పెట్టినావా అయ్యా బాగు నేను పొరపడ్డా మీ తప్ప ఊరగొచ్చు ఊరుకోలేదు ఏం చేస్తాం ఎందుకంటే ఇలాంటి వేషాలు లేదా మంత్రం ఉండకపోతే ఏది విజ్ఞానంలో అవుతుంది అది ఒక ఆరాధనల్లో అవుతుంది యజ్ఞశుద్ధానికి ఆరాధించుతాను అర్థం కాబట్టి మంత్రం ఉండాలి మంత్రము శుద్ధ ఉచ్చారముతో ఉండాలి ఇవన్నీ శాస్త్రీయంగా చెప్పిన మాటలే తెలుగులో చెప్తున్నాను అంతలో శుద్ధంగా ఉచ్చారణ చేయాలి తప్పులుగా ఉచ్చారించడానికి నేను ఒక రకమైన కంప్లైంట్ చేస్తూ ఉంటాను ఇప్పుడు మీ పిల్లలు మీరు స్కూల్ పంపిస్తారు ఇంగ్లీష్ స్కూల్ పంపిస్తారు ఇంగ్లీష్ మీడియం స్కూల్కి పంపిస్తారు తెలుగు మీడియం ఏమీ లేదు తెలుగు మీడియం వాళ్ళకి అక్కర్లేదు మామూలుగా మన ఇళ్ళకి పని చేయడానికి డొమెస్టిక్ హెల్ప్ వస్తారు లేడీస్ డైలీ వేజెస్ తీసుకుంటారు వాళ్ళ పిల్లలను కూడా తెలుగు మీడియంకి పంపించారు ఇంగ్లీష్ మీడియంకే పంపిస్తారు గవర్నమెంట్ స్కూల్ పంపిస్తారు ప్రైవేట్ స్కూల్కే పంపిస్తారు ఒక అమ్మా స్కూల్ ఫీజు కావాలి నేను అన్నాను గవర్నమెంట్ స్కూల్ పంపిస్తాను స్వాగతి నువ్వు ఫీజు ఇస్తే ఇవి లేకపోతే నువ్వు దీని గారిని నువ్వు వెళ్ళా అంటే నన్ను గవర్నమెంట్ స్కూల్ మాత్రం పంపించదు అక్షన్ లేదో ఫీజు ఏర్పాటు చేసిన సందర్భం వచ్చింది ఏదో సత్కార దవాఖానాలు వెళ్ళదు బాబు పాట ఉంటుంది అలాగే సో వాట్ ఎవర కనుక సో ది పాయింట్ ఈస్ ఆ పిల్లలు స్కూల్కి వెళ్ళొచ్చారు స్కూల్ కు వెళ్ళొచ్చి ఇంగ్లీషు అవకతవంతం మాట్లాడారు అనుకోండి నేను ఇష్టపడతారు లిక్కిలుస్తారనే పాట చెప్పమంటారు అది తప్పుగా చెప్పాడు అనుకుంటాడు వంకి వంకి అన్నాడు అనుకోండి బిల్ గౌరవం సరిదితారు అనే అవసర చిన్న చెప్పకుండా ట్వింకి వంకెన్ అంటా బుద్ధి లేదు ట్వింకిల్లను టీచి ఏం చెప్పారా వంకి చెప్పారా ట్వింకిల్లని చెప్పారా అని కోప్పడతారా కోప్పడరా మంత్రం దగ్గర ఇంక ఎలా చెప్పినా నడిచిపోతుంది ఇంకా మీ ఇచ్చయే ఇచ్చ మిమ్మల్ని ఆతియేవాడు ఎవడూ లేడు కాదని శాసించే నాథుడు లేడు తప్పని చెప్పేవాడు ఎవడూ లేడు యథేచ్ఛగా మీరు మంత్రాన్ని చెప్పేస్తూ ఉంటారు ఎందుకంటే ఇన్ జనరల్ అలా అన్నాం అలవాటు మీ మనసు భద్రాచలం అని ఒకసారి తొమ్మిది ఏళ్ళలో మీరు ఏది చెప్తే అదే మంత్రం అన్నట్టుగా నడుస్తుంది చాలా తప్పదు అలా ఉండకూడదు శ్రద్ధ పెట్టి సరిగ్గా చెప్పాలి పట్టండి ఏకాగ్రంగా కుట్టుని కళ్ళు మూసుకొని శ్వాసను మనస్సు నిశ్చలం అవుతుంది రైతు చూడండి కొద్దిసేపు ఆ తర్వాత ఉక్క ఉక్క అనే సెన్సేషన్ ఉంటుంది సెన్స్ ఆఫ్ టచ్ ఉక్క పోసుకున్నట్టుగా ఉంటుంది దాన్ని కొద్దిసేపు పరిశీలిస్తే కూడా మనస్సు నిశ్చలంగా ఉంటుంది అది బాగుంది అనే మాట ఏమీ లేకుండా ఆ అనే సెన్సేషన్ ఆ టచ్ ని పరిశీలించడం తచ్చిని పరిశీలిస్తూ ఉంటే మనస్సు అంతర్ముఖమవుతుంది పరిశీలించినంతసేపు మనస్సు సైలెంట్ గా ఉంటుంది తర్వాత కదలకుండా కూర్చొని నేను ఉన్నాను అహమస్మి అనే అనుభవాన్ని కలిగి ఉండాలి అనుభవ రూపంగా ఉండాలి నేను ఉన్నాను అహమస్మి అది ఒక సెంటెన్స్ కాదది అది అనుభవము దట్ ఎక్స్పీరియన్స్ అహమస్ము అది చాలా విలువైన ధ్యానం కదలకుండా అహమస్ము మామాసుడి నిండి కారాది తలిది కారిం నిదిం దారిదిండి. భ్రమస్మి همسو مهنو ونانو హమ అహమస్యం అనే అనుభవంలో శ్లోకం ఎదు అహమస్సు అనే అనుభవంలో భయము నాకు తాము లేదు భయం అనేది ఏమీ ఉండవు మరి చరిత్ర ఏమీ ఉండవు అహమస్సు అంటే శోకములు భయములు ఏది నేను ఆ స్థితి నా సహజ స్థితి అహం అస్థితి సహజ స్థితి నల్లగా నన్ను నేను స్వరూపంలో నిలిచి ఉన్నప్పుడు శోకమునకు కానీ భయమునకు కానీ కావు ఉండక మీరు స్వరూపాన్ని విడిచిపెట్టి దాని నుండి జారిపోయి మనస్సులో ఉండే వాస్తంగంలో ప్రవేశించి అప్పుడు మనస్సు అలా ప్రవహిస్తూ ఉంటుంది మాత్రమే మీకు శోకము కానీ భయము ఒకసారి అది ఇవన్నీ అనుభవాలుస్తూ కేవలమైన మహమస్ అవరూపనికి దాని మీద శోకము భయము అనేది అసలు ఉన్నదే ఉండవు ఇది రెండు వీళ్ళు తీరు కాదు కాబట్టి శోకరసితమైన భయరసితమైన ఇది ఎప్పటికీ మీదే ఎప్పుడైనా మీదే దాన్ని మీరు ఎప్పుడైనా మీరు దాన్ని ఆలకి నలిపోవచ్చు దాంట్లో మెచ్చు ఉండవచ్చు దాన్ని విడిచిపెట్టేస్తే అది మీరే విడిచిపెట్టాలి ఎవళ్ళు మిమ్మల్ని విడిచిపెట్టేట్లా చెయ్యం లేదు దేవతలు కాదు వ్యయ్యాళ్ళు కాదు ఎవళ్ళు కూడా మీ స్వరూపం నుంచి మీరు దాని పోయేట్లా చేయలే మీరు మాత్రమే చేయగలుగుతారు ఆ పద దానివన్నీ మేము కూడా మీ అధ్యయనంలో ఆత్మనిష్లే కూడా స్వరూపాన్ని తెలుసుకోవడం ఫస్ట్ కాబట్టి అనేది విజ్ఞానికి చాలా ముఖ్యమైన విషయం మంత్రము శుద్ధమైన ఉచ్చారణలో ఉండాలి తప్పుల తప్పులుగా తప్పి ఏదైనా పొరపాటు తప్పు వచ్చిందంటే ఎవడైనా అర్థం చేసుకుంటారు అది పెద్ద విషయం ఏంటంటే వీటికి శ్రద్ధ లేకపోవడం తప్పు చేశాడు అన్నదాన్ని అర్థం చేసుకోవడం కష్టం నుండి పొరపాటు ఎవరికైనా రావచ్చు ఎవరెస్ హ్యూమన్ అలా తప్పులు పర్వాలేదు కానీ శ్రద్ధ లేకుండగా అజాగ్రత్త ఉపేక్షాభావము వల్ల తప్పులు వస్తాయి తప్పులే చెప్తారు అది చాలా తప్పు అది అలా ఉండకూడదు అది యజ్ఞంలో పెద్ద లోక ఫైనల్ గా యజ్ఞంలో దక్షిణం ఉండాలి దక్షిణం యజ్ఞము కుదరదు సో యజ్ఞం దక్షిణ మాత్రం యజ్ఞము గంధర్వుడు అనుకోండి దక్షిణ ఏమిటి అప్సరథ యజ్ఞము హీరో అనుకోండి దక్షిణ ఏమిటి హీరోయిన్ అంతే కదా గంధర్వుడు అప్సరథ అంటే అర్థం ఇలా హీరోలకే గంధర్వులు అంటారు హీరోయిన్స్కి అప్సరస కాబట్టి యజ్ఞమే గంధర్వుడు అప్సరసే దక్షిణ కాబట్టి హీరోయిన్ హీరో భారత సినిమాలో కూడా దక్షిణ లేని యజ్ఞం అనేది ఉండదు అది నాలుగో అంశం సో ఇప్పుడు ఆ యజ్ఞాన్ని అఫలాకాంక్షి దిగి అన్న దాన్ని తులసి మొక్కకి నీరు పోయటంతో పోల్చారు తులసి మొక్కకి నీరు పోసి అతను పొందదు అది మీకు పువ్వులు ఇవ్వదు పళ్ళు ఇవ్వదు నీడ కూడా ఇవ్వదు ఆకలికి ఛాతీ కూడా ఇవ్వదు అయినా కూడా చాలా ప్రేమగా తులసి మొక్కకి నీళ్లు పోస్తారు అది యజ్ఞం అయితే తులసి ఒక నీళ్ళుకి వస్తే ఒక్కసారికి వెళ్ళాలి అంటే మాత్రం మళ్ళీ అది అది మళ్ళీ పోయిన రాక్షసంలో పడిపోతుంది కాబట్టి ఏ ప్రయోజనము లేకుండా చేసి కొనంలో అది ఒక గంగ సముద్రంలో ప్రవహి ప్రవహించి సముద్రంలో ప్రవేశిస్తుంది అలా కష్టపడి ప్రవహించి సముద్రంలో ప్రవేశిస్తుంది అలా గంగ సముద్రంలో ప్రవేశించటం వల్ల గంగకి ఒరిగినది ఏమున్నది అయినా కూడా ప్రవహించి సముద్రంలో ప్రవేశిస్తుంది అదేవిధంగా ఫలాకాంక్ష లేకుండగా మీరు కనుక యజ్ఞం చేసినట్లయితే మీ కర్మ ప్రవాహము మిమ్మల్ని ఈశ్వరునిలో కలిపివేస్తుంది మీరు ఈశ్వరులో కలుస్తాలో అలా వేడు అది సాత్విక యజ్ఞము యొక్క మహాఫలం కాబట్టి ఈ చిన్న చిన్న ఫలములను పూర్వమే కూడదు ఫలాకాంక్ష చేసి అలా ఉండాలి కనుక ఆ విధంగా చేసినటువంటి యజ్ఞము సాత్వికమూ చూద్దాము భాష్యకారులు ఏమంటారు చూద్దాము అఫలాకాంక్షి అఫలాక్షి ఒక ఆయన నాతో అన్నారు ఫలం లేకుండా కర్మ ఎలా చేయడం దొరుకుతుందండి అంటే నేను భగవద్గీతలో ఎప్పుడు కర్మ గురించి చెప్పినా ఫలం వద్దనే చెప్పాడు ఫలం మాట ఎప్పుడు చెప్పినా ఫలాన్ని నువ్వు కోరట అని చెప్పాడు అసలు కోరమని చెప్పనే లేదు ఫలే సత్వ నిబద్ధ్యతే అని చెప్పాడు అయుక్తకామకారేణ ఫలే సత్వ నిబద్ధ్యతే అని రెండో లైన్ మొదటి కర్మ ఫలం చెప్ప శాంతిమాప్నోతి నైస్ భగవద్గీతలో ఓ కర్మని చెప్పి ఫలాన్ని కోరుకోవాలని చెప్పిన వాక్యం మీకు ఏదైనా కనపడితే నాకు చూపించి ఫలం విదిలిపెట్టు అని చెప్పని చోటు ఏదైనా కనపడితే నాకు చూపించి నాకు చెవి ఇచ్చేస్తే చెవి ఒకటి తలా ఇచ్చేస్తా అని చెప్పవచ్చు జీతంతో కనుక అటువంటి ఆర్థిక చాలా తక్కువ అనుభవం అఫల భాష్యకాలం పలములు కోరలు వారిచ్చే అంటే పలములు కోరకుండా మనం యజ్ఞాన్ని చేసుకోవాలి యజ్ఞ విధి దృష్ట శాస్త్రోధనా దృష్ట చాలా మందికి వాచ్యాలు అంటే మీరు మీ తెలుగుదాటంతో కొత్త కొత్త యజ్ఞాలు కల్పించకూడదు శాస్త్రంలో చెప్పిన యజ్ఞాలు చేయాలి నేను చోట పెద్ద పత్రిక చూశాను వాళ్ళ పోస్టర్లు పత్రికలు కూడా హ్యాండ్ బిల్స్ కూడా ఇస్తూ అది నేను నిమిటేట్ సరిగ్గా చేయలేను పాండు విఠలేష శివ లక్ష్మి నారాయణ సుదర్శన విష్ణు నవగ్రహ దీక్షా సమేత పంచరాత్రము అని అవుతుంది పిచ్చి గుదిరికి తమంతి అది అశాస్త్రి దీనికి తెలుసున్న పేర్లన్నీ దాంతో గుర్తిస్తాడు ఎందుకు పెడతాడంటే వీటి పేర్లు ఒక్కో పేరుది ఒక్కో జనస్తారని పెడతారు అందుకోసం పాండవం అంటే వచ్చి గ్రూపు వేరే అవుతుంది బాబా దాంట్లో బాబా అంటారు సాయిబాబా అంటారు దాని మీద వచ్చే గ్రూపు వేరే అవుతుంది విఘ్నేశ్వర అనేది గ్రూపు వేరే ఉంటుంది కాలభైరవ అనే గ్రూపు వేరే ఉంటుంది మొత్తం అందరూ కావాలి వీళ్ళకి అందుకోసం అన్ని పేపర్లు చేస్తారు ఏం ఏమంటారు నమ్మకుండా సమేత ఏం ఏమి ఇదంతా కూడా వీళ్ళందరూ కూడా బ్లఫ్ మాస్టర్స్ వాళ్ళకే శాస్త్రం యొక్క రామశంపం చెప్పండి మీరు ఇది ఒక్కటే చేస్తారు నా రామశబ్దం చెప్ నువ్వు అని అడగండి వాడు అటో రామశ రామ రామో రామాహ అని చెప్తే చో నీ యజ్ఞం నువ్వు చేసుకో నేను సంభావిస్తానో ఇవ్వండి రామశంద్రం రాకుండా యు యు జస్ట్ డోంట్ ఫస్ట్ దిగా ఎందుకంటే శాస్త్రము యొక్క శోధన తెలుసు శాస్త్రశోధనా దృష్టమైన యజ్ఞాన్ని మాత్రమే మీరు ఆచరించాల్సి ఉంటుంది శోధన అంటే విధి అక్కడ దృష్టం ఉంటే మీరు చూస్తే కనపడుతున్నది అదే అభిప్రాయం మీరు ఆ శాస్త్రాన్ని చదివితే అక్కడ ఓహో యజ్ఞం చేయమన్నారు అని కనపడుతుంది అలాంటి యజ్ఞమే చేయాలి తప్ప అవకతవక కల్పనలను చేసి ప్రజలను మెప్పించడానికి లేకపోతే పెద్ద అధికారులను మినిస్టర్లను మెప్పించడానికి కొత్త కొత్త సంకల్పాలను పెట్టి కొత్త కొత్త ఐడియాస్ని పెట్టి కొత్త కొత్త స్కీములు పెట్టి కొత్త కొత్త హోమాలు పెట్టి ప్రశోదారు హోమాలు లేకపోతే జనువుల హోమాలని లేకపోతే పద్మాల హోమాలని లేకపోతే మిర్యాల హోమాలు ఇలాంటి వేషాలన్నీ వేసి అలా చేయకూడదు శాస్త్రంలో ఉంటేనే చేయ శాస్త్రచోదనా దృష్ట శాస్త్రం అంటే ఊరు పేరు లేని గ్రంథం మొదటి ఏదో శిక్షి గ్రంథం అవుతుంది ఎక్కడా కనపడమే గ్రంథం అవుతుంది వచ్చి దీంట్లో ఉంది చెప్పకూడదు అలాంటివి పట్టుకు రాకూడదు ఏదో దృష్టాంతాలు కూడా చెప్పడానికి కష్టాలు